భ నా దేవరాని నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మీజీ జ్ఞానంతో నింపి అలాని అనాథిగా మా ఉదయం పరిశుద్ధపరి ఆత్మ జీవం పరిశుద్ధపరిచి ఇజరా లేని దీవ నిస్తృతం అలాని అనాథిగా నిశ్చితాను నడిపించి వాక్యందర పాట రా ప్రభా మీకి తెయాలని కార్ చేసి మీరు మాకు నాయకుడు నాయకుడు నడిపించండి అమ్మీన్ అన్నా మీరు ఒక పాట పాడండి అన్న మీ తర్వాత రవి బ్రదర్ కూడా ఒక పాట పాడతారు తర్వాత మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ మనకు వాక్యం సార్ ఆ ప్రైస్ లాడన్నా ప్రార్థన వినే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకునే పృథివీ శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకునే పృథివీ పరమును ని ప్రణతించదను పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినే పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగమూర్చి పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగమోర్చి శిరమును వంచి సరిగను వేడి శృంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడ వయ్యోదిటముగ కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడీ పవనుడా ప్రార్థన మాకు శత్రుముక నిన్ను చోటుకొని శిలువ పైన నిన్ను జంపగను శత్రుముక నిన్ను చోటుకొని శిలువ పైన నిన్ను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగా చలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడీ పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా అలా మీరు బుగా పాలించినచో మహిమా కలుగును పండకి ఈ పాలించినచో శిశుల ఉండరు ఈ రీతిగా పాలించినచో శిశులై ఉండెదరు నీరు కట్టినా తోటవలే నీటి ఊట వలె ముండేదరు నీరు కట్టినా తోటవలే నుండేదరు క్షామూలు తృప్తినిచి క్షేమముగా మిమ్ము నడిపించును క్ష్యామములు తృప్తినిచి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎముకలను అధికముగా పాలించు అధికముగా పాలించుది మీరు బహుగా పాలించినచూ మహిమా కలుగలు తండ్రికి ఈ రీతిగా పాలించినచూ శిష్యులయుండెదరు ఈ రీతిగా पालించిన چو शिशुलयन्दे दरो चटलो लेनी मेटानालो नदुनो प्रवहिंपा जेयू प्रभु चटलो लेनी मेटानालो नदुनो प्रवहिंपा जेयू प्रभु इंदीय नाम नीला नेला ఎండి ఉన్నా నేల నెల్లా నీటి భూగలుగా చేయువాడు ఎండి ఉన్నా నేల నెల్లా నీటి చేయువాడు మన ప్రభు అయినా ఏసునందు మన ప్రభు అయినా Adikamuga falin churi. Adikamuga falin churi. Mirubalga falin chinaccho. Mahima kalubunu tanriki. Irithiga falin chinaccho. Shishula yundedaru. Irithiga falin chinaccho. శిష్యులెగరు వడిగా ప్రవహించు నదిని పోలి విస్తరిం ప్రభు శాంతిని వడిగా ప్రవహించు నదిని పోలి విస్తరిం తన శాంతిని ఐశ్వర్యముతో నంకు నిన్ను ఐశ్వర్యముతో NIMPU MIMMU MUDHIMI VARAKU MIMMU MOYYUVADU MUDHIMI VARAKU MIMMU MOYYUVADU MANAPRABU VAYNA ESU NANDU MANAPRABU VAYNA ESU NANDU ADHIKAMU GAAPANIN CHOODI ADHIKAMU GAAPANIN CHOODI MIRU BAHU GAAPANIN CHOODI పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో ఈ రీతిగా పాలించినచో శిష్యులయుండెదరు శిష్యులై ఉండెదరు పాడేదరు మూగావారు గంతలు సేదారు కుంటారు పాడేదారు మూగవారు గంతలు గేసేదారు కుంటారు పొగడారు ప్రజలెల్లారూ పొగడారు ప్రజలెలూ ప్రాభుని ఆ శల్య కార్యములా శవ కార్యములను మహిమత చెల్లించుచ మహిమ ఘనత చెల్లించుచూ అల్లేలుయా పాడేదరు అల్లేలుయా పాడేదరు మీరు బహుగా పాలించినచూ మహిమా కలుగును తూకి ఈ రీతిగా పాలించిన చూ శిష్యూలందరు ఈ రీతిగా పాలించిన చూ శిష్యూలయారు అంక్ యూ ప్రజరాజ్ స్తోత్రం నైనా పరిశుద్ధు ప్రభా జీవంగ దేవన వంద్రభా పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవ భద్రపరిచిన తండ్రినికే కొట్లాది వంద నాలుగు ప్రభా వాకి మీరు మాతో మాట్లాడండి ప్రభా ఏసుప్రభ ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కొట్లాది వంద నాలుగు ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా మధ్యలో యేసుప్రభ ఉన్న తండ్రి నీకు వంద నాలుగు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఎంతగానో యేసుప్రభ ప్రేమించి మమ్మల్ని రక్షించుకున్న దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా హయానకు ఎన్నిక వారిని ఎన్నికగా చేసుకుని ప్రభా మాకు ఇచ్చిన బట్టి నీకే కోట్లాది వంద నాలుగు ఇచ్చిన అవకాశం పట్టేసు ప్రభాసుకృష్ణాలు సద్వినియోగం చేసుకోవాలా ప్రభా ప్రతి దినములు ప్రతి క్షణంలో ప్రభా మీరే కార్యం జరిగించండి అయినా నా తండ్రి నీకే వందనాల సూత్రం చెల్లిస్తున్నాం ప్రభా వాకైతే తండ్రి మాతో మాట్లాడండి ప్రభా మీరు సహాయపడమని నేను అమ్మకి మైమ తెచ్చుకోమని యేసుకృష్ణుడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె జోవాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము నా చిన్నపిల్లలారా మీరు పాపం చెయ్యకుండుటకై ఈ సంగతులను నువ్వు మీకు రాయిచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన ఏసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి మనకున్నాడు కదా ఇక్కడ దేవుడు మరి ఇక్కడ యవహన్ స్వార్తల మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతిని మీకు రాయిచున్నాను చూడు పాపం చేసేవాళ్ళు కదా దేవుడు నమ్మిన బిడ్డల మధ్యనే అనేకమైన పాపములు జరుగుతూ ఉంటాయి కదా రక్షింపబడ్డ బిడ్డల మధ్యన దేవుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే రాత్రి కాలం ఈ చిన్న పిల్లల మీరు ఈ పాపం చేయకుండాటక ఈ సంగతిని మీకు రాయిచున్నాను ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు చూడు ఉత్తరవాది మన యేసు ప్రభు చూడు మన పాపల నిమిత్తం చూడు మనం అన్ని చిన్న పిల్లల మనసు స్వభావం కలిగిన వాళ్ళం ఎంత రక్షింపబడి ఎంత మనం దేవుని శక్తి పొందుకొని దేవుని అనుసరించి నడుచుకుంటూ మరి మనం పాపం చేస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇంకా మనం ఎన్ని రోజులు ఈ విధంగానే ఉంటాం కానీ మళ్ళీ పాపం చేయకుండుటకై అంటే చేయకూడ దూగా కానీ చేసిన ఉన్నారు నా చిన్న పిల్లలారా అంటున్నాడు ఇంకా చిన్న పిల్లల స్వభావం కలిగి మనలో ఉన్నా కాబట్టి మనలో ఉన్నది కాబట్టి మీరు పాపం చేయకుండుటాకై ఈ సంగతిని మీకు రాయిచ్చున్నాను కానీ మళ్ళకుదే విషయము జ్ఞాపకం చేస్తున్నాడు ఏమి ఎవడైనానో పాపము చేసిన ఎడలా నీతి మంత్రుడు యేసు క్రిసు ప్రభు అని ఉత్తరవాది తండ్రి యొక్క మనకు కదా ఉత్తరవాది మన మధ్యలో ఉన్నాడు కాబట్టి పాపము క్షమిస్తూనే ఉన్నాడు కదా భరిస్తూనే ఉన్నాడు అయినా కూడా మన పాపను ఇంకెన్ని రోజులు మనము ఇట్లనే చేసుకుంటూ దేవుడు సహిస్తాడు కదా దేవుడు ప్రేమిస్తాడు కదా అని చెప్పేసి మనము ఆ విధంగా ఉండడానికి వీలలేదు కానీ దేవుడు ఉత్తరవాది ఉన్నాడు మనకు యేసు ప్రభు కాబట్టి దేవుడు మన మధ్యలో పంపించిండు ఆ తండ్రి కదా ఏసుక్రిని కుమారుని మన మధ్యలో పెట్టిండు కాబట్టి ఈ రోజు మనం ధన్యులమైన కదా ఆ లేకపోతే ఆ ఉత్తరది మనకు లేకపోతే మనం అనేకమైన పాపంలో నశించే వాళ్ళు ఆ నీతిమంతుడైన ఏసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు మన పాపములని క్షమింపబడ్డాయి కాబట్టి మళ్ళా మనము పాపము చెయ్యకూడదు చిన్నపిల్లల స్వభావం నుంచి విడుదల మనము పొందాల కదా మన పాపములకు మాత్రమే కాదు కదా దేవుడికి ఏమంటున్నాడు రెండవ వచ్చి ఆయన్నే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కదా ఆయన ఏం చేస్తున్నాడంట మన పాపంలన్నీ భరిస్తున్నాడంట మన పాపంలని సహిస్తున్నాడు శాంతికరంగానే అయినా ఉన్నాడు కదా మన పాత నిబంధన ప్రకారంగా దేవుడు రోషంగల దేవుడు ఉంటే ఆ రోజు పరిస్థితులు ఈ రోజు ఉంటే మనకి ఎలా ఉంటుండే కదా భయంకరంగా ఉంటుండే కానీ దేవుడు మన పట్ల ఏమన్నాడు శాంతికరమై ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు అనేకమైన పాపాలు ఇంకెక్కువనే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దేవుడు ఇంకేమైనా శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ శాంతికరమై ఉన్నాడు కదా సర్వ ఆయన ఏమైనా శాంతికరమై ఉన్నాడు ఈ రోజు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఆయన మన పాపమును తూర్చివేసిండు కదా సమాధానంతో దేవుడు తీసివేసి శాంతికరమైనది మనకి కాబట్టి మళ్ళా మనం పాపం చేయనికి వెనుక అడగడానికి వీల్లేదు కానీ దేవుడు ఏమంటుండంటే మన పాపము కదా ప్రతి ఒక్కటి తీర్చివేసింది కదా మన పాపంలకు మాత్రమే కాదు సర్వలోకం ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా పాపానికి దేవుడు శాంతికరమై ఉన్నాడు మరియు మరియు మన ఆయనను ఆజ్ఞను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము కదా ఎట్లా తెలుసుకున్నా మనము కదా మరియు మన మాయనను ఆజ్ఞని గైకోని ఎడల కదా ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం గైకొని దీని వలనే ఆయనను మనము ఎరిగి ఉన్నాం ఆయనను తెలుసుకున్నాం ఆయన ప్రేమ ఎట్లాంటిది ఆయన స్వభావం ఏంటిదో మనము ఈ ఆజ్ఞాసం ప్రకారంగా ప్రతి ఒక్క ఆజ్ఞకి కదా దేవుడు రా ఆత్మ రూపకంగా ఆ ఆజ్ఞలు మనలో లేకపోతే కదా దేవుడు పాత నిబంధన మోస ఇచ్చిన ఆజ్ఞలు రాయకపోతే ఇంతవరకు మనకి ఏది కూడా తెలియకపోతుండే ఆజ్ఞను దేవుని తెలుసుకోలేకపోతుంటేనే కదా లోకంలో పాపంలో జీవించే కదా మనకి లోక రక్షణ రక్షణ అనేది కదా మోక్షం మనకు తెలియకపోతుండే కానీ దేవుడు ఇక్కడ ఏమై మాట్లాడుతున్నాడంటే ఆ ఆజ్ఞలు లేకపోతే మనం ఎక్కడ ఉంటుంటిమి కాబట్టి దేవుడు ఆజ్ఞల్ని గైకొనిన ఎడలా దీని వలనే మనం ఏమైనామంటే ఆయనను ఎరిగి ఉన్నాము ఉన్నామని తెలుసుకుందము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొను ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్దిక్కుడు ఎవరైతే స్వీకరిస్తున్నారో నేను పదార్జ్ఞలు పాటిస్తున్నాను రెండు ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్ని బైబుల్లో ఉన్న అన్ని నేను గ్రహిస్తున్నాను ప్రతి నేను వాక్యానికి వీదైతే కలిగి చూపిస్తున్నానని చాలా మంది చెప్పారు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆయన ఆజ్ఞలు అనుకుంటావు ఆయన వాక్యాన్ని ఎప్పుడో తెలుసుకొని ఆ నిండు మనసును శ్రేమించి ఆరాధించి దేవుని ఎప్పుడైతే ఘనపరిచి ఈ రోజు నాతో మాట్లాడిందని నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకులుగా స్వీకరించి ఈ లోకానికి వెళుతావో అప్పుడు దేవుడికి కదా దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు నీ పట్ల ఆజ్ఞలు గైకొని కదా ఎరుగుండిని తెలుసుకొని పాపం మళ్ళీ చెయ్యలేవు కాబట్టి ఇక్కడ ఏమంటాడు కొందరు ఎట్లా ఉన్నారంట ఆయనను ఎరిగి ఉన్నామని ఆయన ఆజ్ఞని గాయకొనిన వాడు అబధిక్కుడు కాదు ఏం చేస్తుంటారు చెప్పుకుంటారు ఆయనను ఎరిగి అని చెప్పుకొనుచు ఆయనను ఆజ్ఞ ఏం చేస్తారంట గాయకొనని వాడు చాలా చెప్తారు అన్ని చేస్తారు కానీ మళ్ళా ఏదాదిగా ఉంటారా ఈ జీవితంలో కలిగి ఉంటారు పాపమైన జీవితంలో కలిగి ఉంటారు కదా అనేకమైన అబద్ధాలు మోసాలు పాపములు కదా బైబుల్ ఒక విధంగా చెప్తుంది లోకము ఒక కదా చేస్తూ ఉంటారు క్రైస్తవులు దేవుని బిడ్డలు కదా బైబుల్ లేని మాటను నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా చెప్తావో ఆరు నెలల ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు జీవించలేవో మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు అబద్ధికుడివే కదా మోసకరమైన ఆత్మ నీలో ఉండిపోతుంది కదా ఎప్పుడైతే ఆయన ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించాలా కదా చాలా మంది బైబుల్ మాట చేసేవాడే అబద్ధిక్కుడు కదా వాడే దుష్టుడు కాబట్టి దేవుడి కూడా చెప్పిన వాక్యము దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన మాట ఏమని ఉండదంటే ఎవరైతే ఎరిగి దేవుని తెలుసుకొని కూడా ఆయన ఆజ్ఞను ఎవరు గై కొంటలేరు వాళ్ళంతా అబద్ధిక్కులే కదా వాళ్ళు మోసమే కదా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు గుర్తెక్క పోతున్నారు చాలా మంది చూడు గై కొ వాణిలో సత్యము లేదు వాడు సత్యం ప్రాథించట్లేదు కదా వాళ్ళు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు కదో బైబుల్ లేని మాటను ఆశ్రయించే మరి అబద్ధిక్కులే కదా వాళ్ళ సత్యం ఉండదు జీవం ఉండదు కదా వాళ్ళకి ఎప్పటికీ నరకమే కదా కానీ వాళ్ళు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో వాళ్ళకు దేవుడు ఎట్లా అయినా ప్రేమ స్వరూపే వాళ్ళని దేవుడు చేర్చుకుంటాడు ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే ఆయన ఉదయపూర్వకంగా స్వీకరిస్తారో కదా ఎవరైతే దాని ప్రకారంగా నడుచుకుంటారో ఎప్పుడైతే వాక్యం తన దగ్గరకు వస్తుందో భయం వస్తుందో ఎప్పుడైతే పాపం దగ్గర వాళ్ళు మోసంలో పడుకు వాళ్ళ సత్యం లేదు వాళ్ళ జీవం ఉండదు కదా బైబుల్ ఈ విధంగా చెప్తుంది ఈ రోజు ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది మరి దేవుడు ఆత్మహత్య రాయబడ్డది వాక్యము ఈరోజు చెయ్యొద్దు అన్న పని చేసినావనుకో నువ్వు అబద్ధికుడవే కదా నీలో సత్యం లేదు నీలో జీవం లేదు కదా బోధించే ప్రతి ఒక్క బోధనే కానీ కదా అనేకమైన మోసం కాబట్టి దీంట్లో మనము సత్యాన్ని దేవుడు స్వతంత్రతగా తయారు చేస్తా ఉన్నాడు కానీ వీళ్ళు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఆయన ఐదవచనం ఆయన వాక్యము ఎవరితో గైకోనో వాణిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను ఇక్కడ ఏమంటుండో ఆయన వాక్యం అంటే ఎవడైతే గైకునునో వాణిలో దేవుని ప్రేమ ఎట్లా అంటారు నిజంగా ఉంటుందంటే అది ఎవరు గ్రహిస్తారు దేవుడు ఒకడే కదా తిరువాళ్ళు ఎవరిని గ్రహించగలుగుతారా ఈరోజు బోధిస్తుండొచ్చు నువ్వు సంఘాలలో బోధిస్తావో ఒకరింటికెళ్ళి మరి బోధిస్తావో ఎవరికైనా సువార్త చేస్తావో అది ఎవరు గమనిస్తారు దేవుడే చూస్తారు కదా ఎవరికి కనబడదు కదా ఎవరు ఏ విధంగా బోధిస్తున్నది కనబడదు పరిశుద్ధాత్మ ఉంటే కదా ఎవరు ఏ బోధిస్తున్నారో నీకు అర్థమవుతుంది కానీ ఇదంతా దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్క బిడ్డని ఈ రోజును ఏ విధంగా జీవించగలుగుతున్నావు మరి నీలో సత్యం నిజమైన సృష్టికర్త ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలా వాక్యము ఏ విధంగా ఉందో కదా దేవుడు ఏం చెప్తుందని మనము జీవించాలా ఆయన వాక్యము ఎవడు గైకొనో వాని వాణిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణంగా ఉంటుందంట కదా బైబుల్ ఏం చెప్తుందని ప్రకారంగా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నా అన్నప్పుడు మనం ఏంటి సరెండర్ అయిపోవాలా కా దేవుడు ఈరోజు చెప్తున్నాడంటే ప్రభ్వానికి వందనాలు చెప్పుకోవాలా ఈరోజు నేను చెప్పుతున్న అబద్ధం నుంచి తప్పింపబడాలా కదా మూసకరని మాటలు కదా అబద్ధికమైన మాటలు మనకు బైబిల్ లేని మాటలు మనకు అందుకే పరిపూర్ణం కావాలా మనలో పరిపూర్ణం కావాలంటే ఈ పాపం అనే నుంచి మనము విడుదల పొందాలా కదా ఇంకోటి దేవుడు ఆయన ఎందు నిలిచి ఉన్న వాణి వాడని చెప్పుకొని ఆయనలో ఎలాగో నడుచుకొనో అలాగే తనను నడుచుకొని బదుడై ఉన్నాడు చూడు ఎప్పుడైతే తన సంపూర్ణంగా దేవుని ఎందు ఆయన ఎందు నిలుచున్న వాడని చెప్పుకొనుచున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాడు అలాగే తనను కూడా నడుచుకుంటాడు కదా దేవుని స్వభావం నీలో కలుగుతుంది కదా దేవుని ప్రేమ నీలో కలుగుతుంది కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవులున్న గుణగణాలు మనలో ఉండాలా ఆయన ప్రేమ నీలో రావాలా కదా ఆయననున్న పరిపూర్ణత నీలో లావాలా ఆయన ఉన్న సంపూర్ణత మనలో లావాలా సో ఎప్పుడైతే మన సంపూర్ణత ఎప్పుడైతే వస్తుందో పరిపూర్ణ మనలో ఎప్పుడు వస్తుందో దేవుని ప్రేమ మనలో ఎప్పుడు వస్తుందో ఆయన ఎందు మనము దేవునికి బద్దులమై ఉంటామంట ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొని ఎప్పుడైతే ఆయన ఎందు మనం నిలిచుంటామో పరిపూర్ణ కలిగి సంపూర్ణ కలిగి ప్రేమ కలిగి దేవుడు నీ పట్ల నిలిచి ఉండి అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడైతే నీ అందుంటాడో ఇతరులు చూస్తా ఉంటారు కదా దేవుడు అదే విషయమో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకోటి ఏడవచ్చినా ఏమంటావు ప్రియలారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయితలేదు కదా దేవుడు ఏం చెప్తున్నాడు ముందటే నీకు ఏమి ఇచ్చిననో నీకు అదే పెట్టింది కొత్త కొత్త ఈ దేవుడికి ఏం రూల్స్ పెట్టలేదు కదా కదా దేవుడు ఇంకా తగ్గించిడు కదా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించ నిం మనసుతోనే దేవుని సేవించమని రెండు ఆజ్ఞలు ఇచ్చింది కదా పూర్వం పదార్జ్ఞలు ఒక దేవుడికి రెండుగా ఇచ్చండు కదా దేవుడు ఇంకేమంటే ప్రియాల మొదటండి మీకు ఇచ్చిన పూర్వపు ఆజ్ఞలనే కానీ కొత్త ఆజ్ఞ మీకు రాయటలేదు. లేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే కదా ముందుటి నుంచి వచ్చిన వాక్యమే మీకు మళ్ళీ రాస్తున్నానని దేవుడు ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా దేవుడు మన పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు కదా అనేకమైన విషయాలు ద్వారా దేవుడు మనకు అన్ని బయల్పరుస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు కదా మనం ఆజ్ఞ ప్రకారంగా జీవించాల కదా దేవుడు ఒక్క రోజు కోసం మనం అనేక విషయాలు పొడగొట్టుకుంటూ ఉంటాం ఒక మాట ద్వారా కదా మనలో ఉంటే అనేకమైన కదా చివరికి దినాల్లో భయంకరమైన దినాల్లో కూడా ఎన్నో మాటలు అబద్ధాలు బోధలైన కానీ అబద్ధమైన మాటలే కానీ మనలో వస్తుంటాయి దాని నుంచి మనము విడుదల పొందాలా ఈ పదే ఆర్జలు దేవుడి ఇచ్చే రెండుగా మనకు ఇచ్చిండు కదా దాంట్లో ఏది కూడా మనము తప్పిపోకూడదు దాంట్లో ఏది ఉన్నా కూడా మనము పొల్లైన ఏదైనా కూడా తీయనికి వీలలేదు కదా దేవుడు ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనము నడుచుకోవాలా ఇంకేమంట ఎనిమిదిలో వచ్చినాము మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను ఏమని రాస్తున్నాడంట పోతున్న ఆజ్ఞ చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కదా దేవుడు ఏమంటుండే చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక అది ఆయన ఎందును మీ అందును సత్యమే కదా దేవుడు ఏమంటున్నాడు దేవుడు మనకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు చూడు ఎప్పుడైతే నీళ్ళు ఆ ఆజ్ఞలు ఉన్నాయి అనుకో నువ్వు ఎట్లయితే అంటే చీకటి గతించిపోతుందంట సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది కదా దేవుడు ప్రకాశింపబడ్డాడు నువ్వు కూడా ఈరోజు ప్రకాశింప కలగజేస్తాడంట దేవుడు కదా మనం ఏం చేయాలా ప్రకాశించి ప్రకాశించాలా తరులకు అంటే మనం ఏం చేయాలా ఆజ్ఞలు గాయకొనాలా వాక్యం ఏం దాని ప్రకారంగా మనము జీవించాలా చీకటి మన నుంచి వెలిగిపోతుంది కదా గతించిపోతుంది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కాబట్టి కనుక అది ఆయన ఎందు మీ అందును సత్యమే కదా దేవుడు మనకి మధ్యలో ఏమైందట సత్యమై ఉన్నది చూడు దేవుడు మనకి ఆయనకి మధ్యలో ఏం చెప్పిందంట దేవుడు ఈ సత్యమైన వాక్యాలు దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు ఈ ప్రేమమైన మాటలు మనకి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవి మనము ఆయనలో ప్రేమలో మనం కలిగి ఉండాలి అంటే పరిపూర్ణంగా ఇవన్నీ మనము పాటించాలి చెప్పిన మాట ఆజ్ఞకు లోబడాలా కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి మన తర్వాత చేయకపోతే అది తప్పే కదా పాపమే కదా కాబట్టి చెప్పినప్పుడు అది ఎవరి పూర్వకంగా అవుతుందో దేవుని ఆత్మ నడిపింపు అవుతుందో మరి దేవుడు ఏ ఎవరి నోట్తో ఏం చెప్తుందని మనము గ్రహించాలా అలా మనము ఎదగాల దేవుల్లో మనము తెలుసుకుంటాం కదా దేవుని ప్రేమ ఎవరి నోటి నుంచి వస్తుందో తెలియదు కదా ఆత్మపూర్వకంగా దేవుడు అనేక మాటల చేత మనం హెచ్చరిస్తూ ఉంటాం ఎవరి మాట్లాడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినప్పుడు మనము స్వీకరించాలా చూడు అది అబద్ధము నిజం దేవుడు తర్వాత నీకు ఎమ్మెడే భయపరుస్తుంది నీకు పరిశుద్ధాత్మ ఆ సిస్టరే కానీ ఆ బ్రదరే కానీ ఆ సంఘర్షణే కానీ ఆ కాపరే కానీ మనకి ఈజీగా నిలిచిపోతుంది అక్కడికి పోవాలన్నా వద్దా ఆ మనిషి కరెక్ట్ చెప్తుందా లేదా ఆమెతో పోతే ఏం నష్టం వస్తుంది కానీ దేవుడు మనకు ముందుగానే చూపిస్తాడు కాబట్టి ఆ సత్యమైన వెనుగు మనను ప్రకాశించాలి అన్నప్పుడు ఆ సత్యమైనది మనం ఎంజాలా స్వీకరించాలా పరిపూర్ణంగా దేవుని ఆజ్ఞలకు మనము లోబడాలా మనలో అబద్ధం ఉంటే ఈ రోజు తీసివేసుకోవాలా కదా దేవుడు ఇంకేమంటున్నాడంటే మీద వచ్చిన వెలుగులో ఉన్నావని చెప్పుకొని చూ తన సహోదరుని దేశించి వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు కదా వెలుగులో నువ్వు ఉన్నావని చెప్పుకొని తన సహోదరిని దేశించి వాడు ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఈ రోజు నువ్వు వాళ్ళ కోసం మనము ప్రాయసం కలిగి ప్రార్థించాలా వాళ్ళు కూడా వెలుగులకు రావాలని మనం ఏం చేయాలా ప్రేమించి వాళ్ళని గురించి ప్రార్థించాలి ఎందుకంటే వాళ్ళందరూ మన సహోదరులే కానీ వాళ్ళు ద్వేషించినచ్చు ఈ రోజు మనము ప్రేమించాలా వాళ్ళు అనేకమైన మాటలు అనొచ్చు కానీ మనం ఏం చేయాలా ప్రేమించి వాళ్ళు ఏం జరుగు చీకటి నుంచి మనని కూడా తీసుకురావాలా ఎందుకు దేవుడు మన గురించం అట్లా రా చీకటి నుంచి వాళ్ళ గురించి దేవుడు రాస్తున్నాడంటే దేవుడు వేచి ఉంటాడంట ఎషయలు ఒక మాట అనుకుంటాడు దేవుడు ఎషయ ముప్పో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో కావున మీ అందరూ దయ చూపవాలని అని ఆలస్యం చేచున్నాడు ఎవరి పట్ల దయ ఎంతో మంది నశించే వాళ్ళు ఉన్నారు కదా కావున మీ ఎందు దయ చూపవాలని ఆలస్యం చేస్తున్నాడు మిమ్మల్ని కరణి కరణి ఆయన నిలబడి ఉన్నాడు కదా దేవుడు అంట దయ ఆయన యహోవా మన పట్ల ఏం చేసిన ఆలస్యం చేస్తున్నాడంట కదా దేవుడు దయ దేవుడు కదా దేవుడు మన కోసం అనేకమైన విషయాలు తెలియజేయాలని తన బిడ్డను తన దగ్గరకు వస్తారని ఆలస్యం చేస్తా ఉన్నాడంట దేవుడు దయ చూపుతా ఉన్నానంట ఇంకా దయను ఆ కనికరణ ఆ ప్రేమను కనుక్కోకలేకపోతే ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతే దేవుడు ఎన్ని రోజులు సహిస్తాడు నీ పట్ల దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు మన కదా దేవుడు ఎన్నో పూర్వకాల నుంచి మన ఎదురు చూస్తా ఉన్నాడు కదా ఇంకా నువ్వు పాపం చేసుకుంటూ దేవుడు ఇంకా వస్తాడు కదా నేను ఇదే పాపంలో జీవిస్తా ఇదే అబద్ధంలో ప్రే ప్రేమిస్తాను అబద్ధం బోధిస్తాను ఇదే పాపంలో ఉన్నామనుకోనివి ఇంకా ఎప్పుడు దేవుడి కోసం నువ్వు వెతుకుతావు దేవుడు రాక సమీపం అయిపోయింది కదా దేవుడు ఇంకా మన కోసము ఎదురు చూస్తా ఉన్నాడు ఇంకా ఆయన ఎట్లై ఉన్నాడంట దయ చూపవాలనని యహో మన కోసం ఆలస్యమై ఉన్నాడు ఎవరు కనికరిస్తారు కదా దేవుడు కనిపరి కనికరింపగల దేవుడు కృపగల దేవుడు ప్రేమగల దేవుడు జాలి దేవుడు ఆయన నిలబడి ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఇంకా తలుపు తడుతూనే ఉంటే తీయకుండా ఉన్నావు ఇంకా కనికరిస్తూనే ఉన్నాడు ఆయన కనికరం చూపిస్తుంది కానీ నీలో కనికరం రాలేకపోతుంది దేవుడు ఇంతగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు తన మిమ్మల్ని కనికరింపవలన ఆయన నిలబడి ఉన్నాడు నీ దగ్గర నిలిచి చూస్తున్నాడు ఆయన యహో న్యాయం తీర్చు దేవుడు తన దేవుడు ఎందుకు న్యాయం తీర్చే దేవుడు ఆయన నీ యొద్ నిల్చున్నాడు ఈ రోజు మీ ఇంటి గుమ్మనే కానీ మీ ఇంటి వాకినే కానీ నీ ఇంట్లోనే కానీ దేవుడు ఎందుకు నిలిచున్నాడు న్యాయం చేయాలని ఇంకా ఆలస్యం చేస్తా మన పట్ల మనం ఏ విధంగా ఉండగలుగుతున్నావు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యుడు ఎప్పుడైతే నువ్వు నిజంగా కనిపెట్టుకుని ఉంటావో ఆయన నిజంగా రక్షకు నా కోసం నిలిచి ఉన్నాడని కనికరిస్తుంది ఇంకా దయ చూపిస్తూనే ఉన్నాడు మన పట్ల ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తం గురించి నెరవేర్చగలుగుతే నువ్వైతే ఉంటావో అప్పుడు నువ్వు ఎట్లా అయి ఉంటావు అంటే ధన్యుడుమై ఆ ధన్యత నీకు కానీ చాలా మంది ఈ దయనే కానీ కనికరము దేవుని ప్రేమ చూడలేకపోతున్నారు కానీ దేవుడు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు తన బిడ్డల కోసము ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన కానీ తన సహోదరుడు ఏమైనాడంటే చీకట్లో ఉన్నాడు ఇంకా అబద్ధంలో ఉన్నాడు ఇంకా పాపంలోనే ఉన్నాడు వెలుగులో ఉన్నామని చెప్పుకొనిచ్చు తన సహోదరుని ద్వేషిస్తున్నాడు హింసిస్తా ఉన్నాడు కానీ ఇది దేవుణ్ణి కదా దేవుడు చూస్తా ఉన్నాడు తన బిడ్డలని ఇంకా మోసంలో ఇంకా నువ్వు ఒకప్పుడు ఉండొచ్చు వెలుగులో ఉండొచ్చు నువ్వు సత్యమే ప్రకటించవచ్చు కానీ ఇప్పుడు ఏమైపోయినావంట లోకంలో పడిపోయినావు కదా సహోదరుని ప్రేమించలేకపోతున్న ద్వేషం వస్తుంది పాగా వస్తుంది ఈర్ష వస్తుంది కానీ దేవుడికి అలాంటిది కాదు కాదా దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అది నువ్వు చూడాలా మనుషుల కోసము కాదు ఏసు ప్రభు కోసం మనం చూడాలా ఆ రెండో రాక కోసం మనం చూడాలా మన కోసం రక్తం దేవుడి కోసం మనం చూడాలా కదా వెలుగులో ఉన్నావని చెప్పుకుని తన సహోదరుని ఏం చేస్తుండించు వాడు ఇప్పటి వరకు చీకట్లే ఉన్నాడంటే అంతం వరకు వాడు చీకటనే ఉండిపోతుంది ఎప్పుడు తెలుసుకుంటాడు తన సహోదరుని ప్రేమ ఆ యశుప్రభు ప్రేమ తెలియలేకపోతుంది ఆయనకి కదా వాళ్ళ మధ్యలో దేవుడు అనేకమైన బాధలు పడుతూ ఉన్నాడు కదా దేవుడు కూడా చూస్తున్నాడు వాళ్ళ సహనాన్ని కదా ప్రతి ఒక్క చాలా మంది ప్రయాసపడితేనే ఉన్నారు కదా అందరికీ సువార్త ప్రకటన చేసి కానీ సత్యాన్ని కూడా స్వీకరించట్లేదు కదా ఈరోజు ఈ నెల మొత్తం చేసేదంతా పాపపూరితమైనది దేవునికి ఆజ్ఞల లేని కదా దేవుని వాక్యం లేని వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళంతా అబద్ధిక్కులే మోసంతో కూడిన వాళ్ళే కదా సహో మన సహోదరులే కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఇంకా తెలిసే చీకట్లే ఉన్నానని కదా ఈ లోకానికి వెలుగు వచ్చింది రక్షకుడు వచ్చింది మరి చీకటిని వెంబడిస్తున్నది వాళ్ళది తెలియలేకపోతుంది పద తన సహోదరుని ప్రేమించి వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏదియో లేదు తన సహోదరుని ద్వేషించి వాడు ఉండి చీకట్లో నడుచుచున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనమును కలగజేసిన కనుక ఎక్కడికి పోవునో పోచున్నాడో అతనికి తెలియదు చూడు తను ఎక్కడికి పోతుండో చీకట్లా పోతుండో వెలుగుపోతా తన సహోదరుని దేశించి వాడు చీకటనే ఉండిపోయినాడు చీకటనే నడుస్తున్నాడు పాపమ్మన్న జీవితంలో నశించిపోతా ఉన్నాడు గుడ్డితనము కదా వాళ్ళకు గుడ్డితనము వాళ్ళ ఎప్పుడైతే అబ్బద్దాన్ని ఆశ్రయించడో వాళ్ళ ఏమైందంటే గుడ్డితనం వచ్చేసింది కలగజేశాను కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారో కదా వాళ్ళకి ఏది కూడా తెలియదు చీకటి నుండి ఉండిపోతున్నారు వాళ్ళంతా తన సహోదరుని ప్రేమ చూడలేకపోతున్నారు చూడు దేవుని ప్రేమ చూడలేకపోతున్నారు వెలుగు ఉన్నవాడు కదా ఎప్పుడైతే తను తన ఎందు అభ్యంతర కారణం ఏది లేదు కానీ తన సహోదరు దేశించి వాడు చీకటి నుండిపోతున్నాడు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నా చిన్న పిల్లల్లాగా మనసు నీలో పాపముంటేనే గాని కదా దేవుని రాజ్యానికి మనము చేరలేము కదా చిన్నపిల్లల మనసులో ఉన్నా కూడా పాపంలో నీలో ఉండిపోతుంది నీకు గుణగానాల్లోనూ ఏదో ఒక ప్రతి ఒక్క దాంట్లో నువ్వు పాపంలోనే అందుకే ఇక్కడ పదిహేను వచనం చూద్దాం ఈ లోకంలోనే లోకంలో ఉన్న వాటి నేను ప్రేమింపకుడి ఎవడైనా ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఈ లోకంలో లోకంలో ఉన్న వాటి నేను ప్రేమింపకుడి ఇంకా ప్రేమించుకుని నువ్వు తండ్రి ప్రేమను కనుగొనలేవు తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్న ఉన్నదంతయు అనగా శరీరాశయో నేత్రాశయో జీవపుడంబము డంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అంత వరకు నిలుస్తాడు దేవుడు వచ్చే రాకడంత వరకు నిలుస్తాడు దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నిరంతరము నిలుచును కానీ లోకము లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు కదా ప్రతి కూడా నశించే దాంట్లోనే ఉంటాడు కదా లోక సంబంధమైనవన్నీ లోకన ప్రతి ఒక్కటి కూడా ఆశ గతించిపోతుంది కదా లోకమున్నదంతం ఏమై ఉన్నదంటే అనగా శరీరాశ నేత్రాశ జీవపుడము తండ్రి వరణం పుట్టినవి కావు కానీ అవి లోక సంబంధమైనవే లోకం దాని ఆశ ఏమైపోతుందంటే గతించిపోతుంది దానికి ఉన్న మర్యాద పోతుంది కాయన వాళ్ళు దాంట్లోనే ఉండిపోయినారు చాలా చాలా మంది నశించిపోతా ఉన్నారు ఆ ప్రేమ వాళ్ళ అబద్ధమే వాళ్ళ మోసము అంతా వాళ్ళకి పోతున్నది కానీ వాళ్ళ మధ్య తెలియకపోతుంది మాట్లాడుతున్నాకపోతే వాళ్ళందరం నిలబరే మనం ఇప్పుడక్క చూసిందంటే యువత ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉంటారు ఆయన చిత్తా నెరవేర్చడం కదా ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ దాన్ని ఆయన గుడు మన హిందు దయ చూపిస్తా ఉండ కనకర పొందాలా దేవుడు ఏం జీవించాలా కదా ఉత్తరవాది ఏసిన విసు ప్రభుత్వకి ఉత్తరవాది ఏసీ విసుప్రభు ఎవరు కాదు మనిషి అనేది కాబట్టి దేవుడు మనం పాప విడుదల కల మన సత్యాన్ని బయలుదేర నువ్వు ఏ విధంగానే దేవుడు ఏ విధంగా నిలవేర్చాలి నిరంతరం నిలబడింది నిల్ అంటే నిలబడగలుగుతాం కదా ఈ రోజు పాపం చేయండి వీలు నీటి ప్రభుత్వం కదా మనం చూస్తా ఉన్నాం చీకటి నుంచి గర్తించిపోతుంది చాలా మంది నశించిపోతా ఉన్నారు దాని నుంచి మనము విడిపడాలా లోకంలో ఏంపుడు మరము చిన్న పిల్లలు పెద్ద పిల్లలు తన సైతం అదే ప్రత్యేకమైన కుటుంబాలు ఎవరిస్తున్నాయి అనేక విషయాల ద్వారా తీసుకొని చూడడానికి మనం వేగించి భయంకరమైన కూడా నమ్మకం ఎందుకంటే భయంకరమైన తల్లిదండ్రులు తెలియదు సైతం లేకపోతున్నారు మొన్న సైతం సైత అందరిపోతుంది సైతా అంటే వస్తుంది దేవుడు కదా దేవుడు ప్రేమించి వాడు వాడు మన అభ్యంతరం ఏదియో లేదు కారణం ఏది అభ్యంతర కారణం ఏదియో లేదు మనం ప్రకాశించిన అందుకే ప్రజల కోసం మనం చేయాల బామో దేవమానను రక్షించి కలసల్లో ప్రాణం పెట్టిండు మనం ఇతర కొంతం చేయాలా ఆయన ప్రేమ మనకు ఉంది అంటూ వెళ్ళి ఎంత ఫీల్ అయింది మటుకు శరీరం ఎంతవరకు మనం సేవ చేయాలి వారం కలిగి మనము దేవుడు ప్రేమించడం దినాలు కానీ ఈ మనుషులు ఎవరు గుర్తెరుగుతలేరు కానీ మనకు అన్ని దేవుడు బయలుపేస్తా ఉన్నాడు దాని మీద మనము ప్రార్థన చేయాలా దేవుడు మన అన్ని ముందుగా చెప్తూ ఉంటాడు ఇది జరగబోతుందన్నప్పుడు మనం ఏం చేయాలా దానికోసం ప్రార్థించాలా కదా దేవుడు ఎప్పుడైతే తన బిడ్డనుగా రక్షించుకోవో ఆయన చిత్తాన్ని నెరవేర్చి తన బిడ్డలకు అన్ని చూపిస్తూనే ఉంటాడు ఏం జరగబోతుంది ఏం అవుతుందన్ని తెలుసుకుంటారు వాళ్ళు ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డను కాబట్టి దేవుడు తన బిడ్డలకే అన్ని చూపిస్తాడు నిరంతరం మనం ఆయనలో నిలుచుంటాం ఆయన చెంత వరకు మనము నిలబడి ఉంటాం ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డను కదా కాబట్టి మనము దేవుని ప్రకారంగా నడుచుకోవాలా దేవుడు ఏం వాకిందాని ప్రకారంగా మనం నడుచుకోవాలి ఎందులో కూడా మనము తప్పిపోవద్దు దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఇతరులకు ప్రేమించాలా సహోదరుడు ఎంతమైనా చీకట్లున్నావా ద్వేషించిన ఆ సహోదరుని మనం తీసుకొచ్చడమే మన బాధ్యత ఆ చీకటిని తరిమి కొట్టాలా వాళ్ళకు సువార్త చేయాలా రక్షించుకోవాలా వాళ్ళ ఆత్మలు కూడా దేవునికి తీసుకొని మనము వెళ్ళాలా దేవు చిత్తాన్ని నెరవేర్చటగా మనము తయారు కావాలా చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆ ప్రార్థన చేద్దాం బ్రదర్ స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమోన్నత దేవ సర్వశక్తి మంత్రుడ జీవంగల దేవానికి వందనాలు ప్రవ్వ ఇంతవరకు మీరు వాక్య చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ వాక్య కట్టి ఫలింప చేయండి నా దేవ నా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఇంతవరకు ఇసు ప్రభావ మన అనేకమైన గొప్ప సమూహం ఎంతమంది ఉన్నారో ప్రభావ పాపపూరితమైన ఎంతమంది ఉన్నారో ప్రభావ వాళ్ళంతా ఎసుకృసిన నీటి మంత్రుగా తీర్చబడాలా ప్రభావ పరిశుద్రగా శాంతికారంగా ఉండాలా పాపం చేయకుండా సహాయపడండి ప్రభ వాళ్ళంతా వెలుగులోకి వచ్చటం సహాయం చేయండి అయా నా ప్రభ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఎయా నీకు వందనాలు ప్రభ ని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మేము బాడపడాలదేవా నశించే కాలము యశు ప్రభ సమీపించింది ప్రభ అయినా ప్రజలు ఎవ్వరు కూడా గుర్తరగలేదు ప్రభావ అయాని నమ్మిన బిడ్డలు కూడా ఎస్సు ప్రభా అబద్ధిక్కుగా తయారైనారు ఈ లోకం గుడ్డిగా తయారైంది ప్రభా వాళ్ళు గుడ్డిగానే నడుచుకుంటారు యశు వాళ్ళకే తెలియకుండా ఉన్నది ప్రభావ ఎస్సు కృష్ణ రాని వాళ్ళంతా తెలుసు జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి వాళ్ళ మనో నేత్రాలను తెరవబడాలా ప్రభా పాపపూరితమైనది తొలగింపబడాలా సంపూర్ణంగా మార్చబడింది కాక నైనా ఒక విజయాన్ని దయచేయండి ప్రభ ఎంత మంది అబ్బందున సత్యంకు వచ్చింది కాక ప్రభ అప్రద ప్రకటన నుంచి విడుదల పొందాలా ప్రభు ఏది కూడా సువార్త అబద్ధం చేయనిక వీలదేమా బైబుల్ ఏ విధంగా చెప్పుతుందో ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుంది దాని ప్రకారనే బోధించాలా ప్రభావ సత్యమే చెప్పుటకు మీరు సహాయం చేయండి వాళ్ళకున్న ఆటంకాలు మీరు గద్దించండి ప్రభు అయా కోసం మీరు ఎదురు చూస్తున్నారని ఆయన దయ చూపుతున్నారు ప్రవ్వ అయా ఆలస్యం చేస్తున్నారు ప్రవ్వ ఏసు కృష్ణ దేవా ప్రతి ఒక్క బిడ్డ కనికరం కూడా పొందాలా ప్రభావ అయా వాళ్ళ కనికరాన్ని ఎరిగే చెప్తే వాళ్ళకు దయచేయండి కృప ప్రేమ జాలి కనికరం గల కలగ చేయండి అయాన్న వందనాలు ప్రభావ మా కోసం ఎంతగానో ప్రాణం పెట్టే తండ్రి వయ జీవగల యేసు ప్రభావ రాత్రి కాలం ఎంతమంది నశిస్తూ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు వాళ్ళంతా విడుదల పొందిను సంపూర్ణంగా విడుదల కలగ చేసి ఏసు ఎంతమంది అబ్బా నుంచి విడుదల పొందాలా ప్రభావ సంపూర్ణంగా మీరు మార్చి వాళ్ళంతా సత్య అనేకమైన ఘోరలు తప్పిపోతున్నాయి వాళ్ళు కూడా తెలుసిన జ్ఞానాన్ని దయచేయండి మీరు రాకడ సమీపంలో ఎవ పటు ఒక బలంగా మీద పాత్రగా వాడుకోండి మీరు వాడుకోండి ప్రభు ఎక్కడైతే సువార్థలో ఏసీ ప్రభావ అందలేదా వాళ్ళందరికీ సువార్థ అందుని కాకనే గొప్ప విద్యాన్ని దయచేయండి వాళ్ళకున్న బందలు అట్లా వాళ్ళతో మీరు దర్శించండి ప్రోభ ఈ వాక్యం వాళ్ళకి వెలుడు కాక ప్రోభ యేసుకృష్ణ నామంలో దేవాళ్ళు శక్తి దయచేసి సంపూర్ణంగా మీరు మార్చివేయండి నా తండ్రి ఏసు ప్రభా మీరు కారం జరిగించిన నామానికి మనం తెచ్చుకోండి అయ్యా ఇది అక్కడికి ఇస్తే పరుచుకోమని యేసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడ కృపాసక్తి సంపూనుడ జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభ ఈ దినమంతా ప్రభా కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినవుత్రీ ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులుగా ఉంటూ మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతగానో వందనాలు ప్రభ అలాగే ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన అవుతాన్ని నీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు ప్రభా నాయన ఈ రీతిగా ప్రభా నీ కలిసి నన్ను నేను స్థుతించలాగిన ప్రార్థించలాగిన నీ స్వరం వినులాగనే కల్పించిన భాగ్యమును ధన్యతను నృపను బట్టి నీకు ఎంతగానో పూర్త ఈ పూర్వక వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏసయ్య నీకే ఏ వేగములకు కలుగును తండ్రి ప్రభ మీరు పరిశుద్ధులుగుటకే పిలువబడారు అన్నారు ప్రభ అపవిత్రులుగా నాయన ఉండటకు మీరు పిలవలేదన్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభ మేము పాపం చేయకుండా ప్రభానైనా మా పిలుపును మా ఏర్పాటును నిత్యం చేసుకొని ముందుకు నడుచుకోలేక సహాయపడండి నీ వాక్యాన్ని విని నీ ఆజ్ఞలను ప్రకారంగా మేము నడుచుకొని నీ ఎందు నిలిచి ఉండి మీరు మా ఎందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని అవుతాండి ఆ రీతిగా ప్రభానైనా ప్రభా ప్రతి విషయం నన్ను ఆధారపడుతూ నిన్ను ఆశ్రయం చేసుకుంటూ నాయన సంపూర్ణంగా నాయన నీకు సమర్పించుకొని ప్రభ ఈ లోకంలో మేము జీవించిన అంత కాలం ప్రభ నీకు అంగీకారంగా నీ ఇష్ట ప్రకారంగా నీ హృదయానుసారంగా నీ నీ యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని గైకొని నడుచుకునే లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఆత్మ నశించిపోకూడదనే మీరు దీర్ఘశాంతము కలిగి ఉన్నారు ప్రభ కాబట్టి మేము కూడా ఏ విషయంలో కూడా పాపాన్ని ఆశ్రయించకుండా ప్రభ మేము చీకటిలో ఉన్న వాళ్ళం కాదు ప్రభ ఈ లోకానికి మీరు వెలుగన్నారు ప్రభ అలా నీ వెలుగులో ఉన్న మేము నీ వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవాలా నీ ఆజ్ఞలు కట్టడాలు శాసనాలు విధులు నియమాల ప్రకారంగా మేము నడుచుకోలాగినా సహాయపడమని నేను ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ప్రతి ఒక్కరూ నాయన రక్షణ పొందలాగిన నీ సువార్త ప్రతి ప్రదేశంలో స్థలంలో నాయన ప్రకటించబడులాగన మీరే గొప్ప ఉద్యమాన్ని అన్ని గుణులను సేవకులని మీకు వరకు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాల్లో ప్రభాని పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభే క్రీస్తు నామంలో నీ సమాధానం కనుగునుగాక ప్రభ వాళ్ళు వెళ్ళే పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో ప్రభ ఉద్యోగాల్లో ప్రభ నాయన అన్ని విషయాల్లో మీరే తోడుగా సహకారిగా ఉంటూ ప్రతి విషయంలో ప్రభ మీరే వాళ్ళని గెలిపించమని ప్రార్థిస్తున్నంతండి వాళ్ళకున్న ప్రతి బలహీనతల నుంచి విడిపించండి ఆర్థికంగా మెరుగుపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే ప్రభా నాయన వాక్యంధార మాతో మాట్లాడినందుకు మీకు వందనాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు యోగములు చెల్లిస్తూ ఎస్ క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఇంత సమయం ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకు వందనాలుగు ప్రభు చెప్పబడ్డవాకే ప్రభా ప్రతి హృదయంలో నీరు కట్టి పలింపు చేయండి తండ్రి గొప్ప దేవానికి వందనాలు నీ బిడ్డనులు నేను చెప్పుకుంటూ ప్రభా మేము తండ్రి నీ మాటలను నీ ఆజ్ఞలు మేము కై కొనుక్క కై ఏం ప్రయోజనం లేదు కదా తండ్రి గొప్ప దేవానికి వందనాలు అయా కూడా ప్రభా నీ మాట విని ప్రభా అయా నీలో స్థిరంగా కట్టబట్టకు సహాయం చేయండి ప్రభా అంతే ఉన్నాం ప్రభా మీరు బలపరచమని ప్రార్థిస్తున్న తండ్రి ఏ విషయం కూడా ఎవరు కూడా తప్పిపోకుండా ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవానికి వందన తండ్రి వేసే అనికే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ అయ్యా మీరు ప్రతిదినూ మాట్లాడే దేవుడు ఉన్నారు ప్రభానికి ఇస్తూ తీస్తూ తరలు ఆయన చెప్పబడే మీరు పలింపు చేయండి ఇంకా ప్రభావ అయ్యా తండ్రి ఎప్పుడెలా అనారోగ్యంగా ఉన్నారో ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ప్రతి విడను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నా అనారోగ్యం తొలగించమని ప్రార్థిస్తున్న తండ్రి మీ శ్వాసంలో బలహీనంగా ఉంటే బలపరిచమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తూ ఉన్నాయి సాగిపోయే కృపం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఎవరే అవసరతలు ఉన్నాయో ప్రభ ప్రతి ఒక్కరు అవసరతలు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నా శ్వాస దాయించేయమని ప్రార్థిస్తున్నా ప్రభ ప్రార్థనలో ఒకవేళ బలహీన పడి ఉంటేనైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రార్థన శక్తితో నింపమని ప్రార్థిస్తున్న దేవ ని బలముని శక్తిని ధరింపొచ్చమని ప్రార్థిస్తున్న తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నా నేను పరిశుద్ధులని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉందమన్నారు ప్రభా అని స్తోత్రాలు నైనా ప్రభాటి పరిశుద్ధత ప్రతి ఒక్కరికి దైచ్చేయండి ప్రభా నీ మా ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నీ ముందు ప్రభా నిందరహితంగా ప్రభావ మేము నిలబడలాగా నీ కృప మమ్మల్ని సరిచేసిమని నీ సేవలో కూడా మమ్మల్ని వాడుకోమని ఏసయ్య పరిశుద్ధి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల ఈసానికి ఎంతో వర్ణాలు ప్రభు నిన్న నీడ నిరంతరం మీకు రీతి గల దేవ మహాపరిశుద్ధుల దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావ ఈ గర్చిన కాలం అంతా కాచి కాపాడనైనా ఈ కృపలో భద్రపరచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు దీవారాత్ర కాచి కాపాడడానికి ఎంతో వర్ణాలు ఇస్తానికి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే యుగ యుగంలో కలుగురు హళనీయ ఈ రాతి కలసంలోనైనా మీ సన్నిధిలో ప్రభావ మీ ప్రియులందరితో కలిసి నైనా నేను స్థుతించలాగనా గణపరిచేలాగనా మీ యొక్క స్వరమే వినలాగని ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వర్ణాలిస్తాయా ఎవరికి నేను మీరు మాకు అనుగ్రహించినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలిస్తాయా పరిశుద్ధులకు తండ్రి వేస్తాయ్యా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా నైనా ఇస్తయ్యా మనుషులు ఏ పార్టీ వాడు అన్నారు కాబట్టి ప్రవ్వా అలాంటి ప్రవ మనుషులైన మమ్మల్ని ప్రవ్వా ఓ ప్రవ నా తన మీకు స్వరూపంలోకి మీరు మమ్మల్ని మార్చుకున్నారు ప్రవ్వా మీ యొక్క సంపూర్ణత మాకు అనుగ్రించినారు ప్రభాయన మీకు పరిశుద్ధులు మాకు అనుగ్రీంచిన గొప్ప దేవా ఇస్తా నా తల్లి ఏ రీతిగా దేనికి పైకి రాని మమ్మల్ని మీకు మహిమగా మార్చుకున్నారు తండ్రి మీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా ఎంతో గొప్ప ధనియత ప్రభావ్ మాకు అనుగ్రహించినారు ప్రభా ఓ ప్రభా ఆ రీతిగా ప్రభా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన అయినా సర్వశక్తి గొప్ప దేవుడు ప్రభా అలాంటి గొప్ప విజయాల ప్రభా అలాంటి గొప్ప మీ యొక్క ఆధిక్యత అనే ప్రభా మీరు మాకు అనుగ్రించినైనా సమస్త ఘనత మహిమ చెల్లిస్తామైనా కాబట్టినైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ నైనా మీకు పరిశుద్ధత మేము కలిగి ఉండాలా ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా యథార్థంగా జీవించాలా మీటిని అనుసరించి మేము జాగ్రత్తగా ఉండాలి దశలో మా ప్రవర్తనలో మా తూర్పుల్లో మా తలంపుల్లో మా నడవల్లో సమస్త ప్రవర్తన ఎందుకు ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ అదేవా మీరు వాక్యందర మమ్మల్ని హెచ్చరించినైనా కాబట్టినైనా మేము ప్రతి క్షణం భయముతో వణుకుతోనే మేము మీ కొరకు జీవించాలా ప్రభావ ఓ ప్రభావం ఎలాంటి బలవతలు ఉండడానికి వీలేదు ప్రభావి తండ్రి నుంచి మా పిల్లలు కల్పించండి ప్రభావ నైనా ఇస్తానికి ఎంతో వందలు అండి మీకు సరళత సంపూర్ణ పశుతులు మన మా హృదయాలు మా జీవితంలో ప్రభావ నైనా ఇస్తాయి ఎప్పుడు ప్రభావ మీకు ఓ ప్రభావ అగ్నితో మేము మేము కాల్చబడాల ప్రభావాలు ఎలాంటి పచ్చదనలు ఉండడానికి వీలదు ప్రావా నా ఇస్తానికి ఎంతో వంద ప్రభావా బలిపీఠ యొక్క జీవితం ప్రభావ ఎప్పుడు ప్రభావ అది అది సంపూర్ణంగా అది ఇంపై సువాసనలాగా మీకు అనిపించబడుతుంది అలాంటి జీవితం మీరు మాకు అనుగ్రహించిన అయినా నా తండ్రి నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాయి నాకేందరూ మీరు మాట్లాడేనారు ఎంతగానో ప్రో మీరు బలపరిచినారు నీకు ఎంతో వందలు వాక్యం మీరు కట్టి ఫలింపు చేయండి ప్రోభా ఈ లోకంలోనైనా ఎంతో మంది ప్రోభ నైనా తెలియని స్థితిలో ఉంటుండగా ప్రోభ పట్ల మీకు జీవించండి ప్రోభందరినీ రక్షించుకోండి నశించిపోతున్న ఆత్మల కొరికి నీకు కన్నీటి విచ్చి మేము ప్రార్థించాలా ప్రోభ అలాంటి కన్నీటి ప్రార్థన దైవ చిత్తాంతమైన దుఃఖంతో మేము ప్రార్థించాలా అలాంటి విలపించే సమయల్లాగా ప్రభావ ఇన్మయలాగా ప్రభా ఆ రీతి మేము ప్రార్థించాలా ప్రజల కొరకు ధాన్యలాగా మేము ప్రార్థించాలా ప్రభా నైనా ఆ రీతి అలాంటి ప్రార్థన జీవితం మాకు అందరికి కనుగ్రించండి ప్రభావ నైనా ఇషయ మీకు ఎంతో వందాలి ప్రభావ ఎన్నో ప్రాంతాల్లో శుభార్త ఆ ప్రాంతాలు మీ వ్యాఖ్యను ప్రకటించాలా కోత ఎంతో విస్తారం కొంచెం ఉన్నారు ప్రభా పని వారు నూతన సేవలు ఏమనుకండి గంభీరంగా ఉజ్జీవంతో ప్రభావం ఇస్తూ వారితో ప్రకటించి మీకు నడిపించాలా అలాంటి సేవలకు అందరూ నడిపించండి ప్రదర్శిస్తాను మీరు ఆశ్రయించండి ప్రతి అవసరాలకు తీర్చండి మేము ఉంటుంది శ్రమల కాలం శ్రమల కాలం ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిలుబడ్డామో తగినట్లు మేము జీవించాలా అంతవరకు మేము సగించాలా ప్రాభా మీకు మీరు ఇచ్చిన కలాంతులు మీ మైంకరకు మేము వాడాలా అనేక జీవితాలలో ఆశీర్వాదాలు తీసుకొని రావాలా అనేక జీవితాలలో ప్రభావం మీ చెంత నడిపించాలా ప్రభావం అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించి మీ రాకు శుద్ధ పచ్చుకోండి పరిశుద్ధిగా మీ కొరకు జీవించాల ప్రభావ అనే నీటి సత్యం ప్రకటించి పిల్లలుగా తయారు చేయాలి మీ ఆ కొరకు అందరినీ సిద్ధపచ్చుకోవాలి పరిశుద్ధంగా ప్రార్థిష్టండి స్తోత్ర స్తోత్రాలు దేవా రాత్రి కాల సమయాన్ని దేవాయశ్ మా ప్రభావ ఇటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ఉండకుండా దేవాయస్మ ప్రభావ వెలుగులోకి వచ్చాక సాయం చేయండి మా ప్రభావ నీకు పర్షిజాత శక్తి చేత నింపండి మా ప్రభావం దేవాయస్మాప్రభా నీకు దేవాయస్మాప్రభ చిన్నపిల్లలు పోలు నడుచుకునేలాగా సాయం ఎటువంటి లేకుండా సాయం చేయండి నీకు ఉపదేశం ఇచ్చిన దాన్ని పట్టిస్తూ అవుతారా మా ప్రభా అది నిమ్మరేసుకుంటా సాయం చేయండి మా ప్రభా నీకు మిని దేవులను కుమరించండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించాడు మా ప్రభా వాళ్ళ హృదయం సాయం చేయండి మా ప్రభావ ఎంతో మంది దేవాయశ్మ లక్షణం ప్రతి ఒక్కరు రక్షణ ఉంటు సాయం చేయండి దేవాయశ్ మా ప్రభు ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడి దేవ మమ్మల సజీలకలు వాక్యం చేత దేవ న పాటల చేత దేవ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని దేవ అభివృద్ధి చేసిన దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా ఎవ్రీ టైం నేను స్మరించుకుంటూ మేము వెళ్ళటకు సాయం చేయండి దేవ మీరే ముందుండండి మా ప్రభావ యొక్క గొప్ప దేవుడు మీరే మా నీకే మహిమ ఘనత చెల్లాలి మా నీ తట తిరిగే బిడ్డలుగా ఉంటుకు సాయం చేయండి మా ప్రభా ఎంతో మంది ఆశిస్తున్నారు మా నేను ఎరగలేక దేవా మా ప్రభ ప్ప వాడత చాట లాగా సాయం చేయండి మా ప్రభావ మీకు ఒకడైనా సం కుమరించండి మా ప్రభావ ఇక్కడ ఉన్న బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను పేరు పెడిని దించి ఆశ్రయించి వారి దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ పిడ వేడి కూర్చున్నాం తండ్రి ఆ మేన్ పరశుద్ధరాబో తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాల్లో గొప్ప దేవ మీకు కృతజ్ఞ తెలుసు తెలుసు అర్పించుకుంటాం తండ్రి ముఖ్యంగానైనా మీరు మా అతను మాట్లాడతారు దినం నైనా నీ సహోదరుని విషయంలో నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు అంటే విషయాన్ని ప్రభా నా సహోదరు అంటే ఎవరన్నా కావచ్చు ఈ లోకంలో నైనా ఎవరిని నేను ద్వేషిస్తున్నాను ఎవరి మీద తన మళ్ళీ నేను ఉత్తర్మీ ఈర్షకుల్లు కుట్ర పెట్టుకున్నానో వాటన్నిటి నుంచి మాకు విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం తను ప్రతి ఒక్కరిని క్షమించాలా ప్రతి ఒక్కరి సమాధానం కలిగి ఉండాలా ఈ క్షమాపణ గుణం అనేది తరతరాలుగా ఉండులాగిన చేపడమని ప్రార్థిస్తున్నాం మా జీవితాల తన మళ్ళీ ఒక దినం కాదు ప్రభా ప్రతిరోజు క్షమాపణ మేము పొందుతూనే ఉండాలా కోరుతూనే ఉండాలా క్షమిస్తూనే ఉండాలా ప్రభావ అటువంటి విషయాలు మాకు నేర్పినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ అందులో పాల్గొన్న వారిని ఆశ్రయించండి సత్యంలో నడిపించండి నీతి సత్యాన్ని మేము ప్రకటించాలని నేర్చుకోవాలా ఎట్లా అనిలకి సువార్త ప్రకటించాలా మా నేర్చుకోవాలా భయపడకుండా సిగ్గుపడకుండా తండ్రి ప్రతి దశలో ప్రభ ఆ యొక్క తన మళ్ళీ జీవన విధానాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాం నేను మీరు అక్కడ మరి సిద్ధపరచుకోండి ఈ రాత్రి మంచిద్ర దండి శుద్ధించాలని సహపడమని ఏసు క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభుత్వ ఏసు కృప సమద నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడు అందరు <laughs> ఫేజ్ <inaudible>